సో కాబట్టి ఇప్పుడు సంసారాన్ని సుధారి చేయటం కాదు కావాల్సింది మన అంతఃకరణని సుధారు చేసుకోవాలి మన అంతఃకరణ శుద్ధమైతే అంత సంసారం శుద్ధమైపోతుంది దానికి మీరు చేయాల్సింది ఉండదు అదో రహస్యం అది వెరే టాపిక్ కాబట్టి నేను ఇన్ని దేవతలు ఇన్ని గ్రహాలు ఇన్ని నక్షత్రాలు ఈ నా వల్ల అవదు నాకు ఇన్ని ఇన్నింటిని నేను ఎక్కడ చేయగలను సపోజ్ మీరు ఉదాహరణకి మీరు శుక్రగ్రహానికి పూజ చేసుకుంటున్నారనుకోండి మీరు పదిహేను రోజులు పూజ చేశారనుకోండి పదిహేను రోజులు అయ్యేప్పటికీ ఆ శుక్రగ్రహం వెళ్ళిపోయి దాని స్థానంలో శనిగ్రహం వచ్చింది ఇప్పుడు ఏం చేస్తారు ఇది ఎలా ఉందంటే ఓ మినిస్టర్ గారికి మీరు కష్టపడి ఆయనకి ఇవి ఇచ్చి అవి ఇచ్చి ఆయన్ని ఆయన మినిస్టర్కి పోయి ఇంకో మినిస్టర్ వచ్చినట్టయిపోయింది ఈ గ్రహాలు స్థిరంగా ఉండవల్లా గిరగడ తిరుగుతూనే ఉంటాయి ఎప్పుడు ఏది వెళ్ళిపోతుందో తెలియదు ఏది వస్తుందో తెలియదు ఎప్పటికీ క్యాల్కులేటర్ ఎదుర్కొండ పెట్టు కూర్చోాలి కాబట్టి ఇదంతా మీరు సర్దుబాటు చేయలేరు మీరు చేయగలిగిన ఉపాయం ఒకటి ఉన్నది ఏమిటది మై వాసు సమాహితేనా అంతరాత్మనా అంతఃకరణేనా అంతఃకరణని ఇన్ని చోట్ల ప్రసరింపజేయకు ఇన్ని పరుగులు తీయించకు ఇదిగో డబ్బు అంత అక్కరం అటుపోయింది అదిగో మరో భోగం అటుపోయింది ఇదిగో నావాడు నా బంధువు అది అటు పరిగెత్తింది సో మీ మాయిన్ మీ మాయ ఇలా పరుగులు తీస్తుంది ఇంతట్ల మీ ఈ దేవత నాకు అనుకూలం అని అటు పరిగెత్తింది ఆ దేవత అనుకూలం అని అటు పరిగెత్తింది ఇలా ఈ సంసారము ఈ దేవతలు ఇవన్నీ నువ్వు ఎక్కడ పరుగులు ఇవన్నీ కూడా నువ్వు ప్రక్కన పెట్టు ప్రక్కన పెట్టేసి కేవలము మై వాసు ఇప్పుడు దేవత అని ఎందుకన్నానంటే దేవతని నిరాకరించటముందు తాత్పర్యం కాదు మీరు ఆలోచించి కొంచెం సూక్ష్మంగా ఆలోచించే ప్రయత్నం మీరు చేయాల్సి ఉంటుంది నేను ఓపెన్గా చెప్తున్నా కాబట్టి నేను అవుట్ ఆఫ్ లవ్ ఐ ఆమ్ డూయింగ్ ఇట్ ఒక ఐఎమ్ డూయింగ్ ఏ సర్వీస్ ఇన్ ఏ వే సో చూడండి దేవతని మీరంటే ఆ దేవతకి ఆ కామనతో ముడిపడి ఉంటుంది లక్ష్మీ యాగం చేస్తున్నాడు లక్ష్మీ యాగమే ఎందుకు చేస్తున్నాడు రుద్రయాగం ఎందుకు చేయట్లేదు ఆయన అడగ ఆయన్ని మీరు మీరు అర్థం చేసుకోండి ఎందుకు చేస్తున్నాడు అంటారు లక్ష్మీ యాగమే ఎందుకు చేస్తున్నాడు ఆయనకి ధనం మీద కోరిక ఉన్నది కాబట్టి లక్ష్మీ యాగం చేస్తున్నాడు ఇంకొక ఆయన హనుమంతుడు హనుమంతుడని తెగ పూజ చేసేస్తున్నాడు ఎందుకు అయి ఉంటుందంటారు వై నాట్ లక్ష్మి వై హనుమాన్ ఎందుకు అయి ఉంటుంది అంటారు ఏదో ఉంది మతలం ఏదో ఉంది అంటే లక్ష్మి వల్ల లక్ష్మీ సందర్భం కానిది హనుమన్ ఏదో భయమో ఏదో ఉంది ఆ భయం పోవడం కోసమో లేకపోతే హనుమా ఏదో ఏదో ఏదో సమ్ ఈ హనుమాన్ వ్యాయాంశాల ఏదో వ్యాయామం చేస్తున్నాడు ఎవరి మీద ఏదో ఏదో ఉంది వై నాట్ లక్ష్మీ వ్యాయామశాల వై ఓన్లీ హనుమాన్ వ్యాయాంశాల ఏదో ఉంది మత లబ్బు అంటే ఆ దేవతకి ఆ కామన కనెక్ట్ ఉంటుంది దేవత ఎక్కడి నుంచి వచ్చింది కామనని బట్టి వచ్చింది సో అలా ఉంటుంది శ్రీరాముడు పితృవాక్య పరిపాలనా దక్షుడు ధర్మం నుంచి పక్కకి తప్పాడు ఎంతమంది పూజిస్తారు శ్రీరాముణ్ణి చాలా తక్కువ పూజిస్తారు కామనని బట్టి దేవతని వీడు పుట్టకొస్తాడు పిక్చర్లో సో అలా ఉంటుంది ఒక ఆయన శనికి దేవాలయం కడుతున్నాడు వైశని వైశని ఉండుంటుంది కాబట్టి ఇక్కడ పాయింట్ ఏమిటంటే చూడు కామనని బట్టి నువ్వు దేవుణ్ణి ఆరాధించటం అనే ఒక స్కీమ్లో పడి ఉన్నావు నువ్వు నీ కామన కామన దేనికి సంబంధించి ఉంటుంది సంసారానికి సంబంధించి ఉంటుంది కాబట్టి నువ్వు దేవుని యొక్క రూపాన్ని కూడా నీ సాంసారిక కామనలకి నీ నీ కోరికలకి నీ భయాలకి తగ్గట్టుగా నువ్వు దేవుని యొక్క రూపాన్ని మలుచుకు ఆరాధనా పద్ధతిని మలుచుకుని నువ్వు అన్ని చేస్తున్నావు ఇట్ ఈస్ ది హ్యూమన్ డిజైర్స్ అండ్ యాస్పిరేషన్స్ అండ్ ఫియర్స్ మెథడ్ ఆఫ్ వర్షిప్ అలా చేస్తున్నావు చాలు ఈ సంసారాసక్తి దాన్ని కట్టి పెట్టి మనస్సును సంసారం నుంచి తీసిపారే సంసారం నుంచి మనస్సును ఎప్పుడైతే తీసి పారేశారో ఒక్క సర్వవ్యాపకుడైన పరమేశ్వరుడు మిగిలి ఉంటాడు మై వాసు వాసుదేవే అంటే వాసుదేవస్య పుత్రం అనే పుత్రహాని కాదు వాసుదేవి అంటే వాసు దేవశ్చ ఆయన వాసు ఆయన దేవ వాసు అంటే సర్వ జగత్తునకు అధిష్ఠానమైన అసత్ దాన్ని వాసు అంటారు సత్ సో ఈ జగత్తులో మీరు దేన్ని చూసినా ఆ సద్రూపంగా ఉంటుంది కొండ అన్నారు కొండ అంటే ఏమిటి కొండ ఉన్నది కొండ నామరూపం ఉన్నది అంటే ఉన్నది నది నామరూపం ఉన్నది ఆ సద్రూపంగా ఆ సద్రూపానికి ఆ సద్ సద్ఘనమైన పరమాత్మకి వాసు అని పేరు ఎందుకు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే వసంతి అస్మి కొండ అనే నామరూపాలకు అధిష్టానం ఏది సత్ నది అనే నామరూపాలకు అధిష్టానం సత్ అన్నిటికీ సత్ ఇప్పుడు నక్షత్రాలు ఉన్నాయి మీకు దృష్టాంతం కోసం చెప్తున్నా ప్రతి నక్షత్రము కూడా మీరు ఏ పేరు పెట్టినా నక్షత్రం అంటే అది మండే గోళము ఓకే అద్భుతంగా ఊహకందని శక్తితో మండే గోళము ఈ మండే గోళము అంటే తేజస్సు ఓకే ఇప్పుడు చెప్పండి మీరు అశ్విని అంటే ఏమిటి తేజస్సు తేజస్సు అశ్విని అంటే తేజస్సే ఒక స్థానంలో ఉన్న తేజస్సు భరణి అదేమిటి తేజస్సే కాబట్టి ఈ విధంగా ఇరవై ఏడు నక్షత్రాలు దేనియందు నిలిచి ఉన్నాయి తేజస్సు నందు నిలిచి ఉన్నాయి కాబట్టి ఇరవై నక్షత్రాల యొక్క అధిష్టానం ఏమిటి తేజస్సు అదేవిధంగా ఈ సకల జగత్తు యొక్క అధిష్టానము సద్ఘనమైన పరమాత్మ వాసు అయితే సత్ అంటే ఉనికి సత్తా అంటే సత్తా అనేప్పటికీ అది జడ సత్త జడమేమో అని అనిపిస్తుంది ఇప్పుడు నేను ఇచ్చిన దృష్టాంతాలు కూడా కొండ అంటే ఉంది బాగానే ఉంది గట్టిగా ఉంది కానీ జడము అనే ఆ జడము అనే డౌట్ అది జడము కాదు ఆ సత్త జడము కాదు అది చేతనం అది జడలాగా మనకు అనిపిస్తుంది అది చేతనం మీకు దృష్టాంతమే చెప్తా మీరు సినిమాకి వెళ్తారు సినిమా ఈజ్ అ వెరీ గుడ్ దృష్టాంతం సినిమా దృష్టాంతాన్ని శంకర భగవత్పాదులు అడాప్ట్ చేసుకున్నారు ఆ రోజుల్లో ఉండే సినిమా ఏమిటంటే గంధర్వ నగరము అంటే అది సినిమా ఆ రోజుల్లో మ్యుజీషియన్ చూపించేవాడు ఒక నగరాన్ని చూపించేవాడు ఆకాశంలో దానికి గంధర్వ నగరము అని కాదు అది ఎలా చూపించేవాడు కేరళ మ్యుజీషియన్ మలయాళ మాంత్రికుడు చూపించేవాడు అలాగా అందుగురించి అది దృష్టాంతం అంటే సినిమా అన్నవాడు సినిమా అంటే మలయాళ మాంత్రికుడు చూపించినట్టు అక్కడ ఏమీ ఉండదు ఉన్నట్టు కదా సో అది దృష్టాంతం ఇప్పుడు మీరు సినిమాకి వెళ్తారు సినిమా తరమేద కొండని చూస్తారు నదిని చూస్తారు ఆవు మనిషి మనిషి కూడా పురుషుడు స్త్రీ ఇద్దరు లేదా జూయిట్ సాంగ్ నడుస్తోంది ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు అక్కడ చేత అక్కడ ప్రాణము ఉన్నది ప్రాణము లేనిది అని రెండు విభాగం ఉన్నది ఈ హీరో హీరోయిన్ వీళ్ళు ప్రాణం గల వాళ్ళు ఆవి కూడా ప్రాణము గల పశువు కొండ నది రాళ్ళు రప్పలు ఇవి ప్రాణము లేనివి కానీ వాస్తవంలో ఈ ప్రాణము కలవి ప్రాణము లేనివి అనే విభాగం ఏదైతే మీరు సినిమా తెర మీద అనుభవానికి వస్తుందో ఆ విభాగము చాలా సూపర్ ఫిషియల్ అది యథార్థంగా అలాగంటే విభాగం ఉందని మీరు అనుకోకూడదు అది సూపర్ ఫిషియల్ మీరు ప్రాణము ఉన్నదని ఏదైతే అంటున్నారో అది కాంతి ప్రాణము లేనిది ఏదైతే అంటున్నారో అది కూడా కాంతి అదేవిధంగా జడచేతన విభాగం కూడా అది మనస్సు యొక్క స్థాయిలో చాలా సూపర్ఫిషియల్గా ఉండే విభాగమే తప్ప అది మీరు లోతులోకి వెళ్ళినట్లయితే జడము చేతనము కూడా రెండు కూడా ఒకే తత్వంలో విలీనమైపోతాయి అదే సచిత్ కాబట్టి ఏది సతో అదే చిత్ ఏది వాసుయో అదే దేవ సో సచ్చిదాత్మరూపంగా ఉన్న ఆ పరమేశ్వరుని ఎందు మీరు మనస్సుని విలీనం చేయడు మరి వాసుదేవే సో దాన్నే నేను చెప్పాను శ్రీకృష్ణ శరణమ్మ ఇప్పుడు కూడా ఉపాసన భక్తి చేసేప్పుడు ఆ భక్తిని అలా డిస్పర్స్ అవనివ్వకూడదు సో ఒక్కొక్క రోజు అలా కాకుండా దాన్ని ఫోకస్డ్గా చేస్తే బాగుంటుంది రోజుకో రకం భక్తి చేస్తే మన మనస్సుకి ఫోకస్ ఎప్పుడు వస్తుంది సో ఇవాళ డబ్బులు కాబట్టి కావాలి కాబట్టి లక్ష్మణి ఇంకో అరగంట పోయిన తర్వాత ఏదో పుస్తకం చదువుతున్నాను కాబట్టి సరస్వతని మరో గంట పోయిన తర్వాత అలాగ దేవతలను అలా క్షణ రోజు రోజుకి అలా మార్చేసుకుంటూ అలా ఉంటే ఏమైపోతుందంటే ఒక ఒక ఒక ధోరణి నిర్మాణం అవుతుంది ఏమిటంటే ఆ ధోరణి అక్కడ డజన్స్ అండ్ డజన్స్ ఆఫ్ దేవతలు అలా వెయిట్ చేస్తూ ఉన్నారు మన పనికి ఏ పనికి అవసరమైతే ఆ దేవత వాటర్ బిల్లు కట్టాలనుకోండి వాటర్ బోర్డు వాళ్ళ దగ్గరికి పోతాం ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలంటే వాటర్ బోర్డు వాళ్ళ దగ్గరికి వెళ్తాం వెళ్దాం ఎలక్ట్రిసిటీ బోర్డు దానికి పోతాం అదే ఆఫీస్లో మరో ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో పనుందనుకోండి ఆ డిపార్ట్మెంట్కి పోతాం ఆ రకంగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఎక్కడ పనుంటే అక్కడికి పరుగులు తీసినట్టుగా మనకి ఏ కోరిక ఆ దేవత దగ్గరికి పరుగులు తీయడం అలాగా చేసినట్లయితే మనస్సు కొంత విక్షేపాన్ని పొందుతున్నా మంచిది ఏదో పేరుతో ఈశ్వరుని ఆరాధించడం దాన్ని నేను కాదనంటాన్ని నేను కాదంటలేదు కానీ మరి ఏం చేద్దాం ఇక్కడ శ్రీకృష్ణుడు లేదంటే ఈ రైజ బో వాళ్ళట్టుంటున్నారే శంకరు భాష్యకారులు అలా చెప్పారు కాబట్టి మీరు ఆ వాసుదేవుని ఎందు శ్రీకృష్ణ శరణమ్మ సమాహితేన సమాహిత అంటున్నారు అంటే ఏకాగ్రం చేయబడిన మహాత్మును చెప్తారు మీరు ఉపాసన చేసేప్పుడు ఏకాగ్రం చేసి ఉపాసన చేయమని చెప్తారు సో అలాగా ఇప్పుడు ఉదాహరణకి ఉపనయనం చేస్తారు అనుకోండి వైదిక సంప్రదాయంలో ఉపనయనం చేస్తే వాళ్ళు గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తారు గాయత్రీ మంత్రాన్ని ఉపదేశం చేయలేదు నువ్వు ఇరవై నాలుగు లక్షలు అని ప్రోత్సాహం చేస్తారు అంతేగాని ఓ నెల రోజులు గాయత్రి చేయగానే పిలిచి ఉత్చిష్ట గణపతి ఉపాసన చేయి నువ్వు నీ కోరికలు అన్నీ తెరతాయి అలా చెప్పరు అలా వైదిక సంప్రదాయంలో అలా చెప్పరు ఈ వేషాలన్నీ తర్వాత వీడు వేస్తాడు వాళ్ళు చెప్పేది ఏంటంటే గాయత్రి ఉపాసన చేయమని చెప్తారు ఒకసారి నేను విన్నా ఓ యంగ్ మ్యాన్ నాన్నగారు ఊళ్ళోకేదో పెద్ద మహాత్ములు వచ్చారు ఆయన ఉచ్ఛేస్తే గణపతి మంత్రం ఉపాసం చేసే ఉపదేశం చేస్తారట నేను తీసుకుంటాను అనుకుంటున్నాను అని నాన్నగారితో అంటే ఏమన్నారు ఎందుకురా గాయత్రి చేసుకోమ్మా చాలు అన్నారు మరి దాంట్లో ఉండే ఆ వివేకాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి ఏకాగ్రత సమాహితైన మనస కాబట్టి గీత చదువుకున్న విద్యార్థులం గనక శ్రీకృష్ణ శరణమ్మ మరి లక్ష్మీదేవి మాట ఏమిటి శ్రీకృష్ణులోనే ఉందండి లక్ష్మీదేవి శ్రీకృష్ణుడు కంటే బయట ఉందని మీరు ఎందుకు అనుకుంటున్నారు మరి వసువులు వసూవులు శ్రీకృష్ణుడు ఉన్నారు ప్రభాస్మి శి సూర్యయోహో అన్నాడు ఇంకో అధ్యాయం ఏడో అధ్యాయంలో సూర్యుడు నాయందే ఉన్నాడు చంద్రుడు నాయనదే ఉన్నాడు అగ్ని నాయనందే ఉన్నాడు రుద్రుడు నాయందే ఆదిత్యుడు నాయందే అందరూ నాలోనే ఉన్నారు శ్రీకృష్ణుడు అంటే సర్వదేవతా స్వరూపుడు కాబట్టి ఆ విధంగా అసలు మనస్సును ఏకాగ్రం చేసి ఇట్లా ఉండాలి కానీ పొద్దున్న ఓ రూపం మధ్యాహ్నం ఇంకో రూపం సాయంకాలం వరొకటి అలాగా అలా పిచ్చియల్లో పిచ్చి అని మనస్సును అలా తిప్పుతున్నట్లయితే అసమాహితత్వము ఉండదు మహాత్ము అలా చెప్తారు మీరు ఆలోచించండి ఎవరు సౌకర్యాన్ని బట్టి వాళ్ళు చేయాలి శ్రద్ధవాన్ శ్రద్ధాన సన్ సో శ్రద్ధను కలిగి ఉండాలి అంటే ఇంటెన్స్ ఇంథూసియాసం అండ్ డివోషన్ పూర్ణమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఉండాలి సో మనిషికి శ్రద్ధ ఉంటుంది కానీ దేని మీద ఉంటుంది శ్రద్ధ డబ్బు మీద భోగాల మీద నాది నేను నేను నాది మీ అండ్ మై ఫ్యామిలీస్ ఇన్ రోమ్ సో నా బ్యాంక్ అకౌంటు అలాగా అలా ఉంటుంది శ్రద్ధ అటు మీద కావాల్సినంత శ్రద్ధ ఉంటుంది సో కానీ ఆ శ్రద్ధ సంసారం మీద ఇప్పుడు దీంట్లో రూలు శ్రీరామకృష్ణు వారు చెప్పేవారు సంసారం మీద నీకు ఎంత ప్రేమ ఉంటుందో భగవంతుని మీద అంత తక్కువ శ్రద్ధ ఉంటుంది సంసారం మీద నీకు ఎంత విరక్తి ఉంటుందో భగవంతుని మీద నీకు అంత అధికమైనటువంటి శ్రద్ధ ఉంటుంది త్రాసు ఇటు దిగిందంటే తేలిపోతుంది ఇటు తేలిందంటే అటు దిగుతుంది కాబట్టి మనకి సంసారము ధనము భోగములు వాటి అందులో ఆసక్తి ఎంత అధికంగా ఉంటే దేవుడి మీద అనురాగము ప్రేమ భక్తి శ్రద్ధ అంత తక్కువగా ఉంటాయి చాలా దురదృష్టకరమైనటువంటి సమాచారం అలా ఉండకూడదు చూడండి ఈశ్వరుడు అన్నది ఇది పబ్లిక్ షో కాదు ఈశ్వరునితో ఆరాధన అన్నది పబ్లిక్ షో కాదు ఇట్స్ ఏ ప్రైవేట్ కమ్యూనియన్ మీరు పబ్లిక్ షో చాలా పకడ్బందీగా చేయగలగచ్చు కానీ ఈశ్వరుని మనస్సు నిలపటం అది ఎప్పుడూ కఠినమైన సమాచారమే ఈశ్వరుని ఎందు మనస్సు నిలవాలి అంటే అది దేర్ ఇస్ ఓన్లీ వన్ వే మనస్సుకి రెండే ప్రవాహాలు ఉన్నాయి రెండే ప్రవాహాలు మూడో ప్రవాహం అసలు లేనేలేదు మనస్సుకి సంసార ప్రవాహము ఈశ్వర ప్రవాహము సంసార ప్రవాహాన్ని మీరు కట్టేస్తే ఉన్నది ఈశ్వర ప్రవాహమే మీరు ఈశ్వర ప్రవాహాన్ని మీరు సంపాదించనక్కర్లేదు అదే ఉంటుందంటే సంసారం వైపు మనస్సు ప్రవహిస్తున్నంత కాలము ఈశ్వరుడు వైపు మనస్సు ప్రవహించమే లేదు యే ఆర్ లైక్ దట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్ కాబట్టి ఇప్పుడు ధ్యానం అంటారు ధ్యానం ఈశ్వర ధ్యానం చేయాలంటే ఎలా చేయాలి సంసారాన్ని పూర్తిగా షట్ ఆఫ్ చేసి మీరు ఈశ్వర ధ్యానం చేయగలుగుతారు కానీ సంసారాన్ని అట్టి పెట్టుకుని మీరు ధ్యానం ఎలా దీనికి ఒక దృష్టాంతం చెప్తారు ఒక సేట్ జీ షాపు పనులన్నీ కుస్తే రాత్రి తొమ్మిది అయిపోయింది ఆ డబ్బులు అంతా లెక్కేసుకుంటున్నాడు కట్టలు అవన్నీ లెక్కేసుకుంటున్నాడు ఈ లోపల కొడుకు వచ్చి ఒళ్ళో కూర్చుని ముక్కులో వేలు పెట్టి అల్లరి చేస్తున్నాడు ముక్కులో వేలు పెట్టే చిన్నపిల్లాడు అనమాట చిన్నపిల్లాడో ఏదో పిల్లాడు ఈ లోపల భార్య లోపల నుంచి ఆ ఏమండే చాలండి బిజినెస్ ఇంటి పాటికొచ్చేటప్పుడు మెతుకుంటుని ఇంటికి వస్తారా ఇంట్లో పనులు ఏం పట్టించుకుంటారా లేకపోతే రూపాయల లెక్క పెట్టుకుంటూ కుట్టుంటారా అంటూ ఆవిడ అక్కడి నుంచి సౌజ్ఞ చేస్తున్నాం ఈ లోపల మహాత్ముడు అటు ఆయన మామూలుగా ఏదో ఆయన దారిని ఆయన పోతుంటే స్వామీజీ స్వామిజీ ఆగండి ఆగండి ఆ బ్రహ్మంటే ఏమిటో చెప్పేసి వెళ్ళిపోండి అని అడుగుతుంది అంటే ఇప్పుడు మహాత్ములు చెప్పారు చూడు ఆ డబ్బుల సంగతి చూడు ఆ కొడుకుని ఒళ్ళు కూర్చుని నిన్ను వస్తున్నా గడ్డలాగుతున్నాడు వాడి సంగతి చూడు లోపల మీ ప్రియ భార్య పాపం ఆవిడేమో పిలుస్తోంది ఆవిడ సంగతి చూడు బ్రహ్మ కెన్ వెయిట్ అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు అలా సంథింగ్ లైక్ దట్ కాబట్టి సో మ్రద్ధవాన్ మన శ్రద్ధ సాంసారిక విషయాల మీద అది డిస్పర్స్ అయిపోయి ఉంటుంది దానికి ఏమి ఫోకస్ పాడు ఏమి ఉండదు సో అంతల్లా సంసారం మీద ఆసక్తి పెంచుకున్నవాడికి ఆ శ్రద్ధ ఈశ్వరుని వైపు మళ్ళదు ఇంకే భ్రమ నేను ఈశ్వరుని ఈశ్వరుని ఏదో చేసేస్తున్నాను భ్రమ అలాగే వర్కౌట్ కాదు సో ఇటువంటి భ్రమల నన్నీ ప్రక్కనబెట్టి తన స్థితిగతులను తాను కరెక్ట్గా అంచనా వేసుకుని సంసారము నందు తీవ్రమైన వైరాగ్యాన్ని దాన్ని పెంపొందించుకుని నేను ఈశ్వరునికు చెందినవాడను అనే దృఢమైనటువంటి శ్రద్ధాభక్తులతోటి వాడు జీవించటం ఆరంభించినట్లయితే వాడు ఆత్మస్వరూపుడే ఎప్పుడూ ఆత్మస్వరూపుడే జీవన్ముక్తుడవడంలో అసలు ఆటంకం అనేదే ఉండదు భజతే సేవతే అది సేవ ఆ విధంగా సేవ చేయమన్నారు సంసారం ముందు తీవ్రమైన విరక్తితో ఈశ్వరుణ్ణి ధ్యానిస్తే అది సేవ అవుతుంది అంతేగాని బ్లాక్లో టికెట్ కొనేసి ఇంకొకటి చేయాల్సిన సేవన ఇంకొకడిని పక్కకు తోసేసి లోపలికి దూసుకుపోయి నేనేదో సేవ చేసి పుణ్యం మూట కట్టుకుని వచ్చేసనోనో లడ్డూ తెచ్చుకొచ్చేస్తే అయిపోతుందా సేవ అయిపోతుందా ఇంకే వీడి సంతోషం అంతకంటే ఇంకేం దాన్ని కూడా ఆ రకంగా ఒక సంసారిక ఎక్సర్సైజ్ కింద చేయకూడదు ఇప్పుడు కూడా అటువంటి కాంపిటేటివ్ డివోషన్ పనికి రాదు కాంపిటేటివ్ డివోషన్ ఇదేమైనా సినిమా టిక్కెట్కి కాంపిటేషన్ లాగా అది అది డివోషనే కాదు సో వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ సహామతిశయ మత అభిప్రేత ఇటువంటి భక్తుడు మద్గతైన అంతరాత్మ ఆ విరస మొత్తానికి అది చాలా వెయిటీ ఎక్స్ప్రెషన్ వెయిటీ ఫ్రేజ్ సో హేహము ఇంద్రియములు మనస్సు కర్మ భోగములు అన్నీ సంసారంలో ఉంటాయి కానీ ప్రేమ ఈశ్వరుని పైన ఉంటాయి ఈశ్వరుడు అంటే పైకి చూపించని పైన ఉంటాడని నా అభిప్రాయం కాదు హృదయంలో ఆత్మరూపంగా ఉంటాడు ఇక ఈశ్వరుడని అలా చూపించడం అదొక ఎక్స్ప్రెషన్ సంసారానికి అతీతంగా ఉండమని అభిప్రాయం ఫిజికల్గా పైన ఉంటాడని కాదు వాస్తవంలో పైన కింద ఏమి ఉంటే మన భ్రమ తప్ప కింద ఏమి ఇప్పుడు భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది ఏది పైన ఏది కింద పైన కింద ఏమి ఉండదు ఊరిజలా అనిపిస్తుంది ఎనీవే దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ కాబట్టి ఈ విధంగా ఎవడైతే ఉంటాడో వాడు యథార్థమైన భక్తుడని నా యొక్క అభిప్రాయము శ్రీకృష్ణుని యొక్క అభిప్రాయము అంటే అది ఒక ఒపీనియన్ అని ఆయన అంటాడు కానీ మనం ఎలా స్వీకరించాలి సిద్ధాంతము అని స్వీకరించాలి అది ఒక ఒపీనియన్ను మరో ఒపీనియన్ ఇంకొళ్ళది ఉంది అలా అనుకోకూడదు ఎందుకంటే చెప్పిన వాడు శ్రీకృష్ణుడు కనుక దాన్ని సిద్ధాంతము అని స్వీకరించాలి తప్పిస్తే It is one of the opinions that I am not aware of. That's why Allah has taught us. Shri Krishna is the same. He said, He said, He said, He said, He said, He said, He said, He said, He said, He said, He said, He said, He said, He said, He said, He said, This kind of spiritual blackmail is not. not, not, not, not allowed. Allowed. Shri Krishna is the same. ఈ స్పిరిచువల్ బ్లాక్ మెయిలింగ్ ఇమోషనల్ బ్లాక్మెయిలు అవే ఉండవు అవన్నీ నడుస్తూ ఉంటాయి సమాజంలో అందుకోసం అని అన్నాను నేను అది అది ఉందని కూడా తెలియదు వీడికి సో సో సటిల్ ఇటీస్ ఈ స్పిరిచువల్ బ్లాక్మెయిల్ ఉంటుంది సరే చాలా సటిల్గా ఉంటాం అలాగంటదేమీ శ్రీకృష్ణుని సందర్భంలో మీకు కానరాదు ఇది శ్రీ పరమహంస పరిరాజకాచార్య గోవింద భగవత్ పూజ్యపాదశిష్యా శ్రీమచ్చంకరవత గీతాభాష్యే షోధ్యాయ సో శంకర భగవత్పాదులు పరమహంస పరవిరాజకాచార్యులు ఆచార్యుల ఆచార్యులు అంటే శంకరు సో ఎలాగంటే వజ్రము అంటే కోహనూరు వజ్రం అనేక వజ్రాలు ఉండొచ్చు వేరే సంగతి వజ్రము అంటే కోహినూరు వజ్రమని అలా చెప్తారు సో అలాగే ఆచార్యులు అంటే శంకరు అద్వైత వేదాంతం సో వేదాంతం అనే పేరుతోటి ఏవేవో చలామణిలో ఉంటాయి ఆ చలామణిదేముంది కరెన్సీదేముంది ఇప్పుడు సూపర్ మార్కెట్ లాగా ఉంటుంది సమాధి ఉంటాయి అనేక ఉంటాయి అలా కాదు సో ఆచార్యులు ఉంటే శంకరులు వేదాంతము అంటే అది ఒక ఒక పరిస్థితి అది భగవద్గీత శ్లోకాలు చాలా సరళంగా ఉ ఉన్నట్టుగా కనపడతాయి నిజానికి సరళంగానే ఉంటాయి కానీ ఎంత సరళంగా ఉంటాయో అంత లోతుగా కూడా ఉంటాయి ఆ లోతుల్ని మనం అందుకోవడం కష్టం సో శంకర భగవత్పాదుల యొక్క భాష్యము చాలా సరళంగా ఏదో కాళిదాసు యొక్క కావ్యానికి రఘువంశ కావ్యానికి మల్లినాథ సూర్యు వ్యాఖ్య పోలి ఉంటుంది అంత సరళమైన శైలిలో ఉన్నట్టుగా ఉంటుంది నాకు అద్వేష్ట అని ఉందనుకోండి అద్వేష నా ద్వేష్ట అద్వేష్ట నైతత్పరుష సమాసం అలా ఉంటుంది భాష్యం దాంతో ఒక భ్రమ కలుగుతుంది ఏమని ఇది చాలా సరళమైనది దీంతో ఏం ఒకసారి చక్కటి ప్రసంగం మా నాన్నగారు అడిగారు ప్రస్థానత్రయ భాష్యాల్లో ఏది కఠినమైనది బ్రహ్మసూత్రమా ఉపనిషత్తుల లేక గీత అంటే నేను నా బ్రహ్మసూత్ర అందుకే పొరబడ్డావమ్మా భాష్యం కఠిన ఎందుకంటే ఆ శ్లోకము మనల్ని భ్రమ కలిగించి ఇట్లా చాలా సింపుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది భాష్యం కూడా అలాంటి భ్రమనే కలిగిస్తూ ఉంటుంది ఆ చాలా సింపుల్ దీంట్లో ఏముంది అనే ఒక ధోరణితోటి మీరు అప్రోచ్ అవ్వగానే యూ మిస్ ఎవరిథింగ్ కానీ భాష్యాన్ని కనుక ఆ భాష్యం యొక్క లోతు అది ఆ శాస్త్రాన్ని అనుభవంలో ఉన్నప్పుడు తెలుస్తుంది చాలా లోతైనటువంటి భాష్యం గీతకి కరదీపిక అవ్వలే కరదీపిక అంటే చేతిలో దీపం వలె భాష్యం చాలా ఉపకారం చేస్తుంది అని నేను చాలా చోట్ల నేను గీతని భాష్యం లేకుండా పాఠం చెప్పాను భాష్యంతో పాఠం చెప్పాను విద్యార్థులు అంటే మరి లోతుగా అవగాహన చేసుకునే విద్యార్థుల దృష్టితో చెప్తున్నా ఇంకే పురాణ కాలక్షేపం అయితే భాష్యం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే భాష్యం పురాణ కాలక్షేపం చేసి వాడికి భాష్యం ఏంటి ఇంకా ఏమైనా రెండు మూడు టీకలు మీరు పెట్టుకున్నా వాడికి ఏమో అభ్యంతరం లేదు ఎందుకంటే అన్నీ నెతిమించిపోయివే ఏది స్పృశ్యం అలా కాకుండా లోతైనటువంటి పరిశీలన దృష్టితో అధ్యయనం చేసేటువంటి విద్యార్థుల దృష్టితో కనుక మీరు చూసినట్లయితే భాష్యం లేకుండా పాఠం చెప్తే వాళ్ళు ఒప్పుకోరు అబ్బె అబ్బే నేను భాష్యంతో పాఠం చెప్పను నేను భాష్యం లేకుండా చెప్పనే వద్ద అని పట్టుబడతారు దాంతో కొనండి టైం లేదు భాష్యం లేకుండా చెప్పేసి అధ్యాయం పూర్తి చేసే అవసరం పోతానంటే అధ్యాయం పోతే సగమే చెప్పండి మళ్ళీ సగం ఈసారి వచ్చినప్పుడు చెప్పచ్చు కానీ భాష్యం లేకుండా మాత్రం వద్దు అని ఎందుకు పట్టుపడతారంటే అది ఆ రుచి దాంట్లో ఉండే రుచి తెలిసిన వాడికి దాన్ని వీధులు పెట్టలేడు చాలా చాలా భూరి భూరి ప్రశంస చేసినా తక్కువే ఎంత అధికమైన ప్రశంస చేసినా కూడా తక్కువే ఈ తెలుగులో భూరి అని అంటారు చూడండి భూరి భూరి సంస్కృతం నుంచి వచ్చింది భూరి భూరి అంటే గొప్పది అలాగే భూమి చాలా గొప్పది ఉల్ల ఉల్లం మొత్తం డిషెస్ అన్నింట్లోకి అది గొప్పది ప్రశంసనీయం అందుకోసం పెళ్ళిళ్ళలో భూరి చేస్తారు దానికి పూర్ణము అది పూర్ణము అది భూరి అని అది చాలా స్పెషల్ ఐటెం భాష్యం లాంటిది పూర్ణము భూరి భూరి భూరి ప్రశంసనీయము అటువంటి భాష్యాన్ని మనం ప్రేమగా అధ్యయనం చేసే భాగ్యం కలిగింది నా దగ్గర బెల్లంకొండ రామరాయ కవి అని ఆయన రాసినటువంటి టీక సంస్కృత టీక అప్పుడప్పుడు అది చూస్తూ అది నేను మీకు చదివి చెప్పలేదు నేను చూసి చాలా సందర్భాల్లో దాంట్లో ఉండే మంచి మంచి విషయాలు మీకు చెప్పి ఉన్నాను బెల్లంకొండ రామరాయ కవి అంటే ఆయన పద్దెనిమిదో శతాబ్దంలోనూ పదిహేడవ శతాబ్దంలోనూ జీవించారు లే అపర శంకరులే అని ప్రసిద్ధి ర్సరావు పేత్ర సో తర్వాత ఏడోధ్యాయం శ్రీభగవానువాచయోగంజన్మశ్రయగ్రం మాస్ తక్షృణు దానికి భాష్యకారుులు అవతరికల యోగినామాం మద్గతే నాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమేత్తమో మత ప్రశ్నబీజముపయమే ఈదృశం మదీయం తమ్ముత్మా సత్తువక్షు మైకి అని అవతరి అంటే ఈ లాస్ట్ వర్స్ ఏదైతే ఆరో అధ్యాయంలో ఆఖరి వర్స్ ఏదైతే ఉందో దాని కంటిన్యూషన్గా జస్ట్ కంటిన్యూవేషన్ ఇంకా మళ్ళీ మధ్యలో అర్జునుడు ప్రశ్న వేయడం సమాధానం చెప్పడం అలాగేం కాదు జస్ట్ కంటిన్యూటీ ఆఫ్ ది సేమ్ ఐడియా మనస్సుని పరమేశ్వరునిపై లగ్నము చేయవలెము అనే ఆ సెంట్రల్ థీమ్ని బేసిస్గా చేసుకుని ఏడో అధ్యాయం ముందుకు సాగుతోంది శ్రీ భగవాను వాచ సో మయ్యాసక్తమహార్థ అక్కడ కూడా ఆసక్తి అంటే ప్రేమ నీ మనస్సులో ఉండే ప్రేమంతా కూడా నాయందు అంటే ఈశ్వరుని ఎందు ఉండవలేను మనస్సులో ప్రేమంతా ఈశ్వరుని మీద ఉండాలి మనస్సు మనస్సు యొక్క సంకల్పశక్తి చేత పనిచేసే ఇంద్రియములు దేహము ఇవన్నీ సంసారంలో ఉంటాయి కానీ మనస్సులో ఉండే ప్రేమ మటుకు ఈశ్వరుని మీద ఉండాలి స్వామి వివేకానంద స్వా అనేవారు Hand, hands హ్యాండ్స్ టు ది వర్క్ హార్ట్ టు ఈశ్వర అంటే ప్రేమ ఈశ్వరునిపై పని చేసే పని మాత్రం అక్కడ వర్క్ అలా ఉండాలి సో ఆ నర్సు దృష్టాంతం ఆయా దృష్టాంతం చెప్పాను రామకృష్ణుల వారిది సో అలా అటువంటి విధంగా ఈ సంసారంలో వ్యవహారాన్ని చేస్తూ ఉంటాము కానీ ప్రేమంతా కూడా ఈశ్వరుని పైన ఉండగలేము అనే ఆ సెంట్రల్ థీమ్ ఏదైతే గలదో దాన్ని బాగా డెవలప్ చేసి ఆ విధమైనటువంటి మానసిక ఫోకస్ మనస్సుకి సంబంధించిన ఫోకస్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనే ఆ ఉపాయాన్ని చెప్తూ మనస్సుని ఈశ్వరమయం చేసేటువంటి ఆ పద్ధతి కూడా తర్వాత ధ్యానంగా చెప్పబడుతుంది అని భాష్యకారులు ఆ కంటిన్యూటీని చెప్తూ ఒక అవతారికా వాక్యాన్ని కూడా రాశారు ఈ విధంగా ఏదో అధ్యాయం గీత భాష్యం రెండింటినీ కూడా అలా బ్రీఫ్గా స్పృశించి అక్కడతోటి ఈ ఆరోధ్యాయాన్ని పిలిస్తాం ఓం పూర్ణమద పూర్ణమ